తనకు తానే చెప్పుకుంటున్నాడు తన అధిగమనం గురించి తానే చెప్తున్నాడు తను దాన్ని అధిగమించాడో ఆ స్థితిని గురించి వర్ణించే ప్రయత్నంలో అసంబద్ధంగా మాటలు వస్తూ ఉంటాయన్నమాట ఓ సూత్రబద్ధంగా చెప్పాలని నియమం లేదు ఎందుకని ఎక్స్పీరియన్స్ ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు ఎలా అయితే ఊలు పిల్లవాడికి తల్లి ఏదైతే నేర్పాలని ప్రయత్నిస్తుందో తల్లికి అందియచ్చు పిల్లవాడికి ఏమిరావు పిల్లవాడికి ఊలు పడడం పడే వచ్చు కానీ తల్లి ఆ ఊలలోనే వాడికి భాష నేర్పించేస్తుంది వాడికి భావం వచ్చేట్టు చేసేస్తుంది వాడన్నీ గుర్తుపట్టేస్తాడు వాడికి భాష రావక్కర్లా వాడుకు భాష రాకముందే భావం వచ్చేస్తుంది భావం వచ్చిన తర్వాతే భాష వస్తుంది ఇది గుర్తుపెట్టుకోవాలి మానవ వికాసంలో భావం ఏర్పడ్డ భావ వ్యక్తీకరణకు భాష వచ్చిందే గాని భా వల్ల భావం ఏర్పడదు కానీ మానవుడు భాష నేర్చుకున్న తర్వాత భావాన్ని మర్చిపోయాడు అమ్మ అంటే బొమ్మ అనుకున్నాడు అంతే అమ్మ అంటే బొమ్మ కాదు కదా ఏదో అమ్మవారి గుడిలోకి వెళ్ళి ఇవాళ లక్ష్మీదేవిలాగా ఉందండి వాళ్ళ సరస్వతి దేవిలాగా ఇవాళ ఏదో మహాకాళిలాగా ఉందండి ఇదంతా అమ్మ అంటే బొమ్మ కానీ అమ్మంటే కాదు కదా నీకు భావమే అందించినటువంటి వ్యక్తి పరబ్రహ్మం అది అందువలన నువ్వు భావం నుంచి భావాతీతం అవ్వాలి భావము భావాతీతము మధ్యలో ఉంది ఆకాశ వ్యవహారం ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అన్న ఒక్క సూత్రం మీద భూమండలం మీద కొన్ని లక్షల ఆశ్రమాలు కొన్ని లక్షల మార్గాలు ఆశ్రమాలు ఒక్క ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అన్న ఒక్క దారి మీదే ఈ ఆనందమయ కోశాన్ని అనుభవించటం అధిగమించటం ఈ రెండింటి మీదే అనేక మంది స్వామీజులు చెల్లిపోయారు అయితే ఎంత ప్రయత్నం చేసినా ఆనందమయ కోశాన్ని దాటించలేకపోయారు ఆకాశమైన లక్షణాన్ని దాటించలేకపోయారు మానవ జీవితంలో ఈ ఆకాశమనే లక్షణాన్ని అధిగమనం చేయటం చాలా చాలా విశేషం ఒక్క స్వరూప జ్ఞానం చేత మాత్రమే సాధ్యం మిగిలిన వాటి వల్ల అవుతుంది ఎన్ని సాధనాలు చేయి అన్ని ఆకాశం హద్దుకు వెళ్ళి గుద్దుకుని కిందబడిపోవడం చాలా జాగ్రత్తగా అత్యంత సూక్ష్మమై ఇది గుర్తుపెట్టుకోవాలి లేదా మహత్త రెండు మార్గాలు ఈ ఈ ఆనందమయ కోశం ఆకాశ లక్షణాన్ని అధిగమించాలి అంటే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి అత్యంత సూక్ష్మం అయిపోవాలి ఎంత సూక్ష్మం అవ్వాలంటే పరమాణువు కంటే సూక్ష్మం లేదా మహత్తంత విక్రమించాలి విశాలం అవ్వాలి పిరాట్ ధరించాలి ఈ రెండు మార్గాలు ఒకే జన్మలో ఎవరికైతే సాధ్యపడతాయి ఈ రెండు మార్గాలు ఒకే జన్మలో సాధ్యపడవండి సాధారణంగా ఒక జన్మలో సాధ్యపడతాయి అలా ఈ రెండు ఎవరికైతే సాధ్యపడతాయో వాడికి ఆ జన్మలో రాహిత్యం సాధ్యమై రహిత మార్గం సాధ్యమైంది ఇది అచల మార్గంలో అధికారిత్వం వాడికి రెండూ తెలిసి ఉండాలి పరమాణువు కంటే సూక్ష్మం అన్నది తెలిసి ఉండాలి మహత్వ కంటే అవతల అన్నది కూడా తెలిసి ఉండాలి ఈ రెండు ఎవరికైతే తెలుసో వాడు జన్మరాహిత్యానికి అధికారిత్వం కలిగిన వాడు ఏదో ఒకటే తెలిసిందనుకోండి ముక్తికి అధికారిత్వం కలిగిన వాడు అతీత మార్గానికి అధికారిత్వం కలిగిన ఈ రెండింటిలో ఏదీ తెలియలేదు అప్పుడు మీరు ఆ జన్మలో సాధన చేయాల్సిన అవసరం ఉందనమాట సాధనకు సంబంధించిన సంస్కారాలని వాసనల్ని ముందు పోగు చేయాలి మల ఆవరణ దోషాలను నామరూపక క్రియా నటనలను మిథ్యా వస్తువుగా గుర్తించగలిగేటటువంటి విజ్ఞానాన్ని పొందడానికి కావాల్సిన సాధనలను చేయాలన్నమాట ఈ పరిణామం అంతా పూర్తి చేయటానికే మానవ జన్మలో ఎంత సమయం కేటాయించబడుతోంది సమయం అందరికీ సమానం మనం మిథ్యా వస్తువులను పోగేయటానికి మనం సమయాన్ని ఎక్కువ కేటాయించామా కేటా తానకు లభించినటువంటి వస్తువులను మిథ్యా వస్తువుగా చూసే విజ్ఞానానికి సమయాన్ని కేటాయించాను ఆ కుర్చీ బాగుంటుందా ఈ కుర్చీ బాగుంటుందా ఆ సోఫా బాగుంటుందా ఈ సోఫా బాగుంటుందా ఆ వర్ణం బాగుంటుందా ఈ వర్ణం బాగుంటుందా ఆ వస్తువు బాగుంటుందా ఈ వస్తువు బాగుంటుందో తల్లి గర్భంలో నుంచి పెట్టాడు ఇది బాగలేదు ఇది బాగలేదు అంటాం ఎందుకని గర్భవస్ గర్భవాస నరకం అనేటటువంటిది బాగలేదు అని అక్కడి నుంచే చెప్పడం మొదలుపెట్టి నాకు ఇది నచ్చలేదు నాకు ఇది నచ్చలేదు అంటాం ప్రసవ వేదన వచ్చింది నా వికాసానికి సరిపోవట్లేదు నాకు ఇది నాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది నేను బయటకు వచ్చేయాలి నేను బయటకు వచ్చేయాలని అక్కడి నుంచే పోరు మొదలెట్టాడు ఎంతకాలం పోరు పెడతాడు ఈ కొండ పగలేసేంత వరకు పోరు పెడతాడు ఆ తర్వాత ఏముంది మళ్ళీ ఇంకో కొండలో చేరతాడు కొండ పట్టుకెళ్ళినంత మాత్రాన కొండలో ఉన్న ఆకాశం కూడా ఫ్రీ నేనండి ఇలా మిథ్యాభ్ర